యన ఉప్పు బొమ్మ తన లోసు తెలుసుకోవడానికి సముద్రంలో దూకిందయ్యా అందుకు పుట్టేవో అది చేయట్లేదు మనం ఆ పని చేసేస్తా ఎందుకు పుట్టావా అత్య వచ్చిన పని అయిపోయింది అయిపోయిందా ఉపదేశాలు అవుతున్నాయా ఎంతమంది ఉన్నారు లిస్ట్ పెద్దగా రాసారన్నమాట కనీసం మూడు నిమిషాలు చూపాల లెక్క వేసిన ఐదు నిమిషాలు వేసినా బో నిమిషాలు పదిహేను మంది అంటే వెళ్ళండి వెళ్ళండి లోపలికి వెళ్ళవలసిన వాళ్ళందంటే ఒకసారి వెళ్ళండి బాబు ఒక గంట పెట్టాలయా మీ ఆశ్రమాలాగా వాళ్ళ ఆశ్రమాలని ఎట్లా గంట ఉంటుందండి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంది అనమాట గురించి చెప్తారు గంట పెడతాను అనమాట సూచకంగా అందరు ఎంతసేపు కూర్చోలేరు కదా అవసరమైన వాళ్ళు ఆ పని జరుపుతూ ఉంటారు ఈ బయట మాట్లాడుకుండా ఉంటారు ఎవరైనా వచ్చి బయటకు వచ్చి గురు భో గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో చదువుతాడు అంటే దాని అర్థం ఏంటి మిమ్మల్ని పిలుస్తారని లేదంటే సరటా గంట కొడతారు గంట కొడితే సిగ్నల్ అనమాట అది ఓ మేమల్ లోపల పిలుస్తున్నారు వేళొస్తారు అనమాట మళ్ళీ అక్కడ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు కాసేపు అక్కడ ఉండి ఆ పని అవ చేస్తే మళ్ళీ బయట జరుగుతూ ఉంటుంది అదేం ఆగదు ఏమా భావనవా సర్వేశ్వరుడి ఈశ్వరానుగ్రహం అంటే ఎవరు ఏం చేసేదండి ఎవరైనా దానికి తలవంచవలసిందే సాధకుడిలో రెండు వందల యాభై ఆరు నిండటం లేదండి ఇంకా అదిగో ఈవిడో ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టిందో బానే ఉపయోగపడింది నామ రూపాలకు పెట్టుకోకూడదు ఎప్పుడు అధిగమించాలి అవసరం లేనివి డిలీట్ చేసి డౌన్లోడ్ చేయి మాకు ఎవరు పెట్టారనే దాన్ని బట్టి తెలిసిపోవట్లేదు నేను అసలు ఎవరు పెట్టారో చూస్తా ఏ రోజు కా నేను అన్ని అసలు చూడను అన్ని పోస్టులు ఎందుకంటే ఆ మనిషికి అర్థమైపోతుంటది వాటి ట్రాక్ అర్థమైపోతుండదు ఏం పెట్టగలరు అన్ని పట్టించుకుంటే ఏది రాడవద్దా జరగని అన్ని పట్టించుకున్నావు అనుకో ఏమనిపిస్తుంది ఆ ఎందుకు గోల్తారు ఏమో తెలుస్తుంది ఏదో అదే సృష్టి అందరికీ ఉపయోగం కదా నీకు అవసరం లేదంటే అంటే ఆ పెట్టే వాళ్ళకి వేరే వాళ్ళకి ఏ విధంగా అవసరం వస్తుందో అనేది పెడతారు కదా ఎవరికి చెప్పేసరిగా సూపర్ మార్కెట్ కానీ ఇది మొదట్లో కంటే ఇప్పుడు చాలా ఒక పోస్ట్ ఆ వంద నమస్కారాలు వచ్చేటి ఫస్ట్ ఏంటంటే మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్తగా జాయిన్ అవుతుంటారు కదా వాళ్ళకి ఆ ప్రీవియస్ పోస్టులు రావు వాట్సాప్ లో ఉన్న పెద్ద చిక్కు ఏంటంటే ఆ ప్రీవియస్ పోస్టులు రావు సో వాళ్ళకేమనిపిస్తుంది వాడేదో కొత్తగా పెట్టాడని అనుకుంటాడు కానీ ఆ గ్రూప్ ఎప్పటి నుంచో నాలుగేళ్ల నుంచి నడుస్తుంది కదా ఆ నాలుగేళ్లలో అవన్నీ రిపీట్ అయిపోతాయి మీరు అన్ని ఫేస్బుక్ లోనో మరోచోటో మరో చోట కదా ఎందులో స్వయంగా రాసి పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ఆ హైదరాబాద్ అనగరగనే పట్టిక అందులో వేసేసాడు పోస్ట్ బాక్స్ కాపీ పేస్ట్ సో ఈసారి నో మెసేజ్ అది పెట్టాలన్నమాట నేను పెట్టేయని బావందనకనే పెడుతున్నాను అదే చెప్పా ఏంటి అదే కాపీ పేస్ట్ దయచేసి పెట్టవా అంటుని పెట్టి సార్ హ్మ్ కాపీ పేస్ట్ పెట్టండి రైట్ హ్యాండ్ పేస్ట్ అని పెట్టా ఆ అలా మామ రైట్ హ్యాండ్ పేస్ట్ కదా రైట్ హ్యాండ్లీ అందులో ఒక్కోసారి చూసేవాడు అందుబాటు అది అట్లా ఫింగర్ ప్రింట్ ఇలా ట్రై చేస్తాడు ట్రై చేసేప్పుడు సెలెక్ట్ అయిపోతుంది అయిందని అదన కింద అదే ఆపరేట్ చేయడం రాక పడతాడు ఫినిష్ యాభై పోస్ట్లు వచ్చి పడిపోతాయి అదే సేమ్ ఏదో జరుగుతా ఉంటే బాగుంది పడకుండా ఎవరు నడిచాడు సర్వస్వం మీది కానిది కనపడింది అనుకోండి క్షమించు ఓ దాన్ని పట్టుకొని గంగవేర్లు ఎత్తిపోవడం గురువు గారు ఒకసారి మహాభారతంలో బుక్స్ గురించి పెట్టారు మెసేజ్ మీకు నాకు రిప్లై రాలేదు అంటే మంచి ఆథరు ఎవరు ఎవరిది చదవాలని అడిగారు అంటే మా అమ్మాయి అడిగింది అనమాట కొనమని కొందామంటే అంటే చదువు అమ్మా మహాభారతంలో పెద్ద చిక్కు ఏంటంటే చాలా భారతాలున్నాయి మెడిసిన్ అయిపోతుంది అండి అంటే మామూలుగా బుక్ రీడరే వీటి అంటే రామాయణం చిన్న చిన్న ఎక్కడికన్నా ప్లేసెస్ వెళ్తే టూర్ హిస్టరీ బుక్స్ అయి కొనేసి చదివించడం అలవాటు అలవాటు అయింది తన అడిగింది అనమాట ఈజీ లాంగ్వేజ్ లో అర్థం కావాలి అది కూడా బాగా అర్థం అవుతుంది కదా అని తన అభిప్రాయం అనమాట చిత్ర కథ అనేది అండి వాళ్ళది ఉంటుంది వాళ్ళ పుస్తకాలున్నాయి ఇంగ్లీష్ వర్షన్ సచిత్రుస్తషన్ వాళ్ళ పుస్తకాలు మీ దగ్గర ఎప్పుడు బుక్ ఎగ్జిబిషన్ ఉంటుంది హైదరాబాద్ కానీ దాని కొద్దిగా చాలా హైలో ఉంటాయి ఇస్కాన్ వాళ్ళ భాగవతం కొను ఇస్కాన్ వాళ్ళ భాగవతం రెండు వాళ్ళు ఎంత సైజు పుస్తకాలు గీత అయితే ఉంది ఇంట్లో భాగవతం కొనుక్కోండి భాగవతం కొనుక్కుంటే వాళ్ళు విష్ణు పురాణం అన్నిటిని కవర్ చేసి అందులో మహాభారతం భాగవతం అన్ని కలిపి ఒకే దాంట్లో రాసేసారు నారాయణీయం అనే ఒక గ్రంథం ఉంది అది కూడా ఇందులో కలిపి అన్ని కలిపి భాగవతం కింద కూర్చారడ్డానికి అంటే ఆ తర్వాత అంటే తను వెళ్ళి బుక్ మధ్య ఓపెన్ చేసరికి తన లాంగ్వేజ్ నచ్చగా వదిలేస్తున్నారు అనమాట కేవలం వాళ్ళ బానే ఉంటాయి లేదంటే రహస్యం తెలియాలనుకోండి ఇప్పుడు సత్య వారి ఉన్నాయి సత్సాయి స్పీక్స్ సత్యసాయి స్పీక్స్ అని సో మెనీ వాల్యూమ్స్ భాగవతండి చాలా చాలా అంశాల మీద రామాయణం భారతం భాగవతం సచ్చాయి స్పీక్స్లో చెప్పనదంటూ ఏది లేదు సనాతన ధర్మ విశేషాలన్నీ చెప్పారు ఆయన సమ్మర్ షవర్స్ అనే పేరు మీద స్టూడెంట్స్కి అందరినీ కూర్చోబెట్టి చెప్పారు అనమాట ప్రతి సమ్మర్లో కూడా బెంగళూరు వెళ్తారు ఆయన బెంగళూరు వైట్ ఫీల్డ్లో ఉండి ఇప్పుడు గ్రాడ్యుయేషన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళనే పిలుస్తారు ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి ఆ ఫార్టీ డేస్ ఆమె చెప్తారు అట్లా నలభై సంవత్సరాలు చెప్పారు ఫార్టీ ఇయర్స్ మనం ఏదో పేద బ్రహ్మాండం శ్రమ పడ్డామని అనుకుంటాం వారు చేసిన శ్రమలో చూస్తే మనం ఏమో మనం చేసే శ్రమ కింద లెక్క వస్తుంది ఓ రోజు కూర్చొని చెప్పడానికి అశో నానా కష్టాలు పడిపోతున్నాం ఆయన అరవై డెబ్బై సంవత్సరాలు జీవితంలో ఆయన అందరికి ఉపదేశించారు అందరినీ కూర్చోబెట్టి ఆత్మవిచారణ బోధించారు ముఖ్యంగా పిల్లలకి సమర్ష రేడియో సాయి అని ఆ రేడియో సాయిలో రేడియో స్థాయిలో ఇవన్నీ కూడా ఉంటాయి రెగ్యులర్గా రేడియో స్థాయి వింటూ ఉంటే స్ట్రీమ్ ఉంటుంది అనమాట కాదండి నావాణి మాస్టర్ పార్వతి కుమార్ సత్య అట్లాగే వ్యాసాశ్రమం వాళ్ళ వేదాంత భేరి చక్కని ఉపనిషత్తు వచ్చనాలు ఉంటాయి అందులో మూడు నిమిషాలు త్రీ మినిట్స్ మళ్ళీ ఒకసారి టిఫిన్ చేస్తే బాగుంటున్నారు మంత్రాన్ని చదివేటప్పుడు కలిగిపోతుంది అష్టోత్తర అది చక్కగా అని రెండు కలిపాడు శంకరాచార్య దర్పాదశ యోగా మన పతంజలి మహర్షి అష్టాంగ యోగము ప్లస్ ఏడు కలిపాడు అవి చక్కగా ఉన్నాయి సేవ కలిపాడు చాలా అనుభూతి కావచ్చు ఇది శ్యామశాస్త్రి గారు యత్నం ఒకసారి మొదలుపెట్టాడు అన్నీ మొదలు పెట్టడమే తప్ప ఆరంభించాడు నీత మానవల్లు ఆరంభించి పరిస్థితి మూడు పుస్తకాలు ఒకసారి పెట్టి రోజుకు శ్లోకం పెట్టేవాడు నాలుగో పుస్తకం మేము రాయడం మొదలు పెట్టాము మొదటి పది శ్లోకాల పది శ్లోకాలు చేసాడు ఇంకా నూట ముప్పై జాగ్రత్త అది విని దానికి మన పద్ధతిలో మీ సిద్ధరామ శాతం అటాక్ ఆగిపోయింది ఎప్పటికి బుక్ చేస్తావా వివేక్ చూడమని అన్నపూర్ణ గారికి రాసిందా ఎవరు భీమవరండి ఎకన్ సినిమా విశనయం దొరుకుతుంది. తెలంగాణ దొరుకుతుంది. హైదరాబాద్ సినిమా విశనయం ఓకే. తెలుగులో ఉంది కదండి. ఇవాలనే ఉంది. మన వాళ్ళెవరైనా పీడిఎఫ్ పెట్టంటారుగా. పెట్టేరండి. పెట్టేరండి 3/4 పేజెస్. సేమ్ సేమ్. అన్నపన్న గంటండి. ఓ. నేను అలపన్న గాట్లానే పబ్లిక్ పెట్టుకోవడన్నా. రాజు లక్కణం. ఆయన పెట్టి వెంకట సేఫ్ కది ఆ అది ఆల్డ్ ఓల్డ్ వెర్షన్ అయి ఉంటుంది అయితే. అంటే ఆతర్ తరు చూడలేదు కానీ పెట్టారు సినిమాషన్ వాళ్ళ వ్యాఖ్యానం సులభంగా ఉంటుంది శేషప్పక విప్రణీతమా అదనుకుంటా పెట్టి శేషప్పక వినూ రేపు రెండు ఓటు కావాలండి అవి మూల మంత్రాలండి చదవంటారండి రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వస్తారు ఆ పదిహేను మంది అయిపో వాళ్ళు పుచ్చుకునే వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు ఇంకా ఉన్నారు ఇదిగో రెండు మూడు తలకాయలు కానీ ఉంటారు పొద్దున కూడా అలాగే కలిపి రాశాను అంటే ఎప్పటికీ చెప్తావు నేను చెప్పినట్టుగా ఏది అడిగినా చెప్పగలిగే స్థితికి ఎప్పటికొస్తాను ఎవర ఒకళ్ళు రావాలండి ఏది అడిగినా చెప్పగలిగే వాడు రావాలి ఇష్టం ఎవరైనా ఏదైనా అడగనివ్వండి ఏ పుస్తకం కానివ్వండి ఏదైనా అడగనివ్వండి చెప్పగలిగే సమర్థుడు రావాలని చూస్తున్నాం అదొకటి దాని చేయాల్సిన సాధన ఏంటండి సాధన ప్లస్ అన్ని గ్రంథాలు చదివి ఉంటాయి సమన్వయ రావాలిటీ డైజెస్ట్ చేసుకోవాలి సూర్యుడు ప్రకాశిస్తున్నా సరే నేను నిద్రపోతు నాదేం తప్పులేదు సూర్యుడి తప్ప పూజ అయిందండి ఇప్పుడు ఉపదేశాలు ఇస్తున్నాను నేను అవగానే ఉపదేశాలు అవగానే మంత్రార్థానికి వస్తున్నాడు అయిందండి పరీక్షిస్తా చెదండి ఎందుకు చెప్పడం ఆల్రెడీ ముందు చెప్పిందంటే చెప్పేసాను అదంతా చదువుకుని సమన్వయం చేసిన చెవిలో జోరీ ఎప్పుడు చూసిన అంతఃస్ఫరణ స్థాయికి రాకపోతే అది ప్రయోజనం నీ లోపల నుంచి వ్యక్తం కావాలి కదా సమస్త శాస్త్రాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమైన ఉత్పన్నమైన ఆ స్థితిలో ఉంటే ఏదైనా అర్థం అయిపోతుంది స్థితి ప్రధానమే గాని శాస్త్ర ప్రధానం కాదు కదా శాస్త్రంతో సంబంధం లేదు కానీ శాస్త్రం అనుగుణం గైడ్ దర్పణం దర్పణం మొహం కడుక్కొచ్చావు సరిగ్గా కడుకున్నా లేదా అప్పుడు పనికి వస్తుంది నిజమేనండి అదేగా అసలు మహవే కొడుకు అతను చుట్టూనే ప్రయోజనమే ఉంది సిద్ధాంతఃకరణం అన్నది ప్రతిబింబించినది సులభం కదా సిద్ధాంతఃకరణంగా ఉన్నావా లేదా చూడడానికి శాస్త్రం పరిమిస్తుంది కాబట్టి నువ్వు చేయవలసిన పని అది అది చేస్తూ అవసరం వచ్చినప్పుడు చూసుకోని ఎప్పుడు అద్దం పట్టుకుని నిలబడతాం కొద్దిగా గంగతీర్థం మాకు కూడా ఇవ్వమ్మా మజ్జిగంట తాగుతారు వర్ధన్ గారు అడిగారు అసలు ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి మజ్జిగి తాగితే ఎలిమెంటరీ కెనాల్లో ఇరిటేషన్ వస్తుంది ప్యాంటనే వాడు కనుక తిప్పుకోలేకపోయాడు అనుకో జలుబు తుమ్ములు వచ్చేస్తాయి ఆయాసంగా మారిపోతుంది కఫం అయిపోతుంది అన్నమాట ఆ మజ్జిగంతా కఫంగా మారిపోతుంది అందుకని సాధ్యమైనంత వరకు నేను మామూలు మజ్జిగ తాగా విజయాబ్యాగం లేదు పాకిస్తాం అదైతే అల్లం అన్నీ ఉంటాయి కదా అందులో ఆ కఫ లక్షణాలు రాకుండా చూస్తాం అది కూడా రెండో ప్యాకెట్ తాగా ఉంటే వచ్చేస్తా అందుకని సాధ్యమైనది జోలికి ఓ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ థ్యాంక్స్ అప్పు పొద్దున ఆల్రెడీ ఏదో అదేంటి ఉప్మా కాదు వాడు పెట్టింది ఏంటి అది ఏదో ఆ పొంగల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఆయిలో మరి అది నెయ్యో ఏదో తెలియదు కానీ మొత్తానికి అవన్నీ ఉన్నాయి కానీ పక్కన జోడించారు బాగా అందువల్ల దాహం బాగా అవుతుంది చాలు చాలు ఇంకా ఇప్పుడు మీరు అన్నం పెట్టే టైం అయిపోతే దాన్ని అరిగించుకోవాలి కదా ముందు సునీత పిడికి ఏం మాట్లాడలేదు చాలా మంది ఇక్కడ చాలా మంది తెలియదు వాళ్ళ సాంసే రావు గారిన మేస్టార్ ఉండేవాడు అందరినీ ఇంటి పేరు పెట్టి పిలిచేవారు అనమాట ఏమండి వడ్డీ వారు విశేషాలు అన్నమా నాగదేవికి ఇప్పుడు అక్కడొస్తే ఆ సపస్త్రాజిని నాకు అహహ మాములుగా అయితే దేవుడికి కూర్చుంటది తా అహహ నీ జుట్టు ను తిరుగు నా జుట్టు నేనేంట నా ఊహాప్రపచ్చల నా ఏవో ఎట్ట తెలుగవో నాగదేవిది నా నా జుట్టు ఉంటది నేనేది ఇంకా బయటికి వచ్చి నేరు దేహఆనమంతో ఉన్నప్పుడు కదా నేను ఆత్మకి తోదా దేవాలయానికి లేవు ఏం చేయాలి దేవాలయంలో ఏమిటది అర్థం ఇది దాటించండి భూమి సూర్యుడికి ఏం చేస్తుంది ఒకదాని చుట్టూ తిరగడాన్ని ఏమన్నా పరిభ్రమణం ఒకటి ఏమై ఉండాలి నీ ఆధార వస్తుంది అంతేగా తన ఆధారం చుట్టూ తాను తిరగడాన్ని కాబట్టి దాన్నే ప్రదక్షిణం అని కూడా అందం పరిభ్రమణమన్నా ప్రదక్షిణమన్నా రెండు ఒకటే కాబట్టి నీ ఆధారాన్ని